सत्यशोधन अमकरण चशार अंत मन भारतराज्यांगेय सत्यमेव जयते अतीत्विक विश्वमानवाड़ की बोधंधी महात्मा गांधीगारी आत्मकथ नदृष्ट मताल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 విషయాన్ పుంస సంగస్ూపజాయే సంగాత్యతే కామాత్ క్రోధోభిజాయ సాంఖ్యయోగంలోని అరవై రెండవ శ్లోకం ఆ తరువాత క్రోధాభవతి సమ్మోహ సమ్మోహత్ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఇది సాంఖ్యయోగంలోని అరవై మూడవ శ్లోకం అంటే శబ్దాది విషయాలను సదా ధ్యానిస్తూ ఉంటే మనిషికి వాటి ఆకర్షణ కలుగుతుంది దానివల్ల కోరికలు పుడతాయి కోరికల ద్వారా కోపం సంభవిస్తుంది కోపం వల్ల అవివేకం ఆవహిస్తుంది అవివేకం వల్ల మతిభ్రమ కలుగుతుంది దానివల్ల బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినట్లయితే సమస్తము హతమైనట్లే ఈ రెండు శ్లోకాలు నా మనస్సును నాటుకున్నాయి ఇప్పటికీ వాటి ధ్వని నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది భగవద్గీత అమూల్యమైన గ్రంథమన్న విశ్వాసం రోజు నాలో పెరగసాగింది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 క్షుణ్ణంగా అర్ధం చేసుకొని చదివానని చెప్పలేను ఆ తర్వాత కాలానికి నాకు అది నిత్యపారాయణ గ్రంథం అయ్యింది ఆర్నాల్డ్ గారు లైట్ ఆఫ్ ఏషియా బుద్ధుడి చరిత్ర చదవమని చెప్పారు అంతకుముందు ఆర్నాల్డ్ గారు ఒక్క గీతనే ఆంగ్లంలోకి అనువదించారని అనుకున్నాను కానీ బుద్ధ చరిత్రను మాత్రం క్రింద పెట్టడానికి మనస్సు అంగీకరించేది కాదు వారు ఒకనాడు నన్ను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 అది విని ఆయన దుఃఖపడి నేను శాఖాహారిని నేను మద్యం తాగను నా తోటి క్రైస్తవులు మద్యం తాగుతున్నారు మాంసం తింటున్నారు కానీ ఈ రెండింటినీ తినమని బైబుల్ చెప్పలేదు బైబిల్ చదివితే మీకే తెలుస్తుంది అని అన్నాడు అందుకు నేను అంగీకరించాను ఆయన నాకు ఒక బైబిల్ గ్రంథం ఇచ్చాడు ఆయనే బైబుల్ అమ్మినట్లు పటాలు అనుక్రమణిగా మొదలైనవి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 ఎవరేని నీ ఉత్తరయం లాక్కుంటే నీ ఆంతర్యం కూడా ఇచ్చివేయి అన్న వాక్యాలు నన్ను బాగా ఆకర్షించాయి నాకు ఎంతో ఆనందం కలిగింది శ్యామల రచించిన చప్పై చందం జ్ఞాపకం వచ్చింది నా బాల మనస్సు గీత ఆర్నాళ్లు రచించిన బుద్ధచరితం యేసుక్రీస్తు ప్రవచనాలు ఈ మూడింటిని ఏకీకృతం చేసింది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 నాస్తిక మతాన్ని ఆస్తిక మతంలోకి ప్రవేశించారు నాస్తిక మతం పట్ల నాకు కలిగిన అభిరుచికి అది కూడా ఒక కారణం బీసెంటు గారు వ్రాసిన హౌ ఐ బికేమ్ ఏ థియాసఫిస్ట్ నేను ఎట్లా దివ్యజ్ఞాన సమాజంలో చేరాను అన్న గ్రంథం నేను చదివాను ఆ రోజుల్లోనే బ్రాడ్లా గారు చనిపోయారు ఓకింగ్ సెమెట్రీలో ఆయనకు అంత్యక్రియలు జరిగాయి అప్పుడు లండన్లోని భారతీయులంతా ఆయన శవపేటికతో పాటు వెళ్ళారు అంత్యక్రియలు చూద్దామని నేను మరికొందరు ఫాదరీలతో పాటు వెళ్ళాను తిరిగి వచ్చేటప్పుడు రైలు కోసం స్టేషన్లో వేచి ఉన్నాము అక్కడ ఒక నాస్తిక భావాలు గల వ్యక్తి పక్కనే ఉన్న సోదరుని చూసి దేవుడున్నాడా అని ప్రశ్నించాడు అప్పుడు యానీ ఫాదరు ఉన్నాడు అని ఫాదరీ జవాబిచ్చాడు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 తాను విజయం పొందినట్లు పోజుపెట్టి తల పంకించి చూశాడు ఫాదరి వినమ్రతతో మౌనం వహించి ఊరుకున్నాడు ఈ సంభాషణ కూడా నాకు నాస్తిక మతం ఎడగల అభిరుచినే పెంచింది రాఘవ రాజారావన సీతారా పతి కఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రాజా పతి త